సో ఆ రకంగా ఈ బ్రహ్మ విద్య అనేది ఏమిటంటే ఈ భావజాలమునంతనీ కూడా వడపోసేసి వడగట్టి తాగేసి కూర్చుంటాడు కదా ఇప్పుడు నువ్వేమిట్రా అంటే ఐ ఆమ్ నథింగ్ ఐ ఆమ్ నో ఐ ఆమ్ నథింగ్ ఐ ఆమ్ నాట్ ఈవెన్ ది బాడీ ఐ వాజ్ నెవర్ బోర్న్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై నమే వర్ణాహ వర్ణాశ్రమాచార ధర్మాహ న మాత న పిత న పుత్ర అని అది బ్రహ్మవిద్య ఆ బ్రహ్మవిద్య వల్ల వీడికి ఏమైందంటే ప్రళయం వచ్చేసిందంట మొత్తం సంసారం అంతా కూడా కంట్లో కలికానికి కూడా లేకుండగా మఠాషైపోయింది సంసారం అంతా దానికి ఆత్యంతిక ప్రళయము అని అది కేవలము బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే సంభవము అవిద్యా నిరోధ ద్వారేనా అది ఈ ప్రళయం ఎలా వస్తుందో తెలుసునండి అవిద్యా నిరోధద్వారేణ భవతి అమ్మయ్య అజ్ఞానాన్ని మీరు అడ్డుకుంటే యహ అంటే ప్రళయ భవతి మీరు అజ్ఞానాన్ని అడ్డు అంటుకుంటే ఈ సంసారం అంతా కూడా లయమైపోతుంది విలీనమైపోతుంది మీరు అజ్ఞానాన్ని అడ్డుకుంటే ఇప్పుడు ఉదాహరణ నాకు శత్రువులు లేరు అన్నారు నాకు శత్రువులు లేరు సపోజ్ మీరు అలా అది చూసుకోండి మీకు ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీ మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అసూయ పడిపోతారు ఏమిట్రా వీడు ఫ్రీడమ్ ఇంత ఇంత ఫ్రీగా ఉన్నాడు వీడు నాకు శత్రువులు నాకు మానావమానములు లేవు ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తున్నావు సో ఇప్పుడు ఒక ఆయన నాకు ఏమని చెప్పారంటే స్వామీజీ మీరు అలా మూల కూర్చోవడం కాదు కొంచెం సర్క్యూట్లో మీరు సర్క్యులేట్ అవుతూ ఉండాలి ఆయన ఏమన్నాడంటే యూ హ్యాడ్ టు రోల్ యూ హ్యాడ్ టు రోల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫ్రమ్ ఒకేషన్ టు ఒకేషన్ అలా సర్క్యులేట్ అవుతూ ఉంటే మీ పేరు పది మందికి తెలుస్తుంది ఇలాగ మీరు మూల కూర్చుంటే ఏమీ లాభం లేదు అని అన్నారుసే పాయింట్దే అతను చెప్పింది కరెక్టే సపోజ్ నా పేరు పది మందికి తెలియాల్సినటువంటి ఆ ఫీలింగ్ ఆ ప్రెషర్ నాకు లేదు ఎందుకు తెలియాలి నామరూపాలు ఇచ్చే కదా నామము తెలియక్కర్లేదు రూపం అంతకంటే తెలియక్కర్లేదు ఎందుకు తెలియాలి ఏమంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ జనులు ఫలానా వ్యక్తి యొక్క నామరూపాలు తెలుసుకుంటే ఉపయోగం మా గురువు గారు మా గురువు గారు అని ఫోటోలు పెట్టుకు తిరుగుతూ అరే ఉన్న నామరూపాలు చాలినట్టుగా మరో నామరూపాలను ఎత్తిమీద ఎత్తుకుని మోస్తే మీకేవి కలిసి వస్తుంది మీ మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి నామరూపాలకు అతీతమైన తత్వాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే వన్స్ నేను ఉంటే పెరస దృష్టాంతమిస్తున్నానన్న అభిప్రాయం కాదు అభిప్రాయం ఏమంటే ఒక భావము బంధిస్తుంది ఆ భావాన్ని మీరు జ్ఞానం చేతను కడిగి మీకు అక్కడికే ఫ్రేట్ మోక్షం అనేది అలాగే ఉంటుంది వీళ్ళు జనాలు ఏమనుకుంటారంటే మోక్షం అంటే అదేదో ఎక్కడి నుంచో ఏదో ఊరి కొడుతుందనో ఏదో అవుతుందనో అనుకుంటారు అలాగేమీ కాదు మోక్షం అంటే ఫ్రీడమ్ మీరు మనిషిని చూసి చెప్పేయచ్చు వీడు ఫ్రీగా ఉన్నాడా వీడు బంధంలో ఉన్నాడా మీరు చూసి చెప్పేయచ్చు ఇమీడియట్లీ యూ కన్ టెల్ సో వాడు ఫ్రీగా ఉంటే అలా అలవోకగా ఉంటాడు గాలి ఉన్నట్టుగా ఉంటాడు దేన్ని పట్టుకోడు అన్నింటి నుంచి జారిపోతూ ఉంటాడు దేన్ని పట్టుకోడు దేనికి దొరక దొరకడు చిక్కడు దొరకడు అనేది ఒకసాగుతుంది అలాగే సో కాబట్టి అది ఫ్రీడమ్ దానికే మోక్షం అయిపోయారు ఈ మోక్షం చచ్చిపోయిన తర్వాత రాదు బతుకుండగా వస్తుంది మీరు కర్మ చేత తెలుసుకుంటే వస్తుంది జ్ఞానం చేత వస్తుంది సో అవిద్యా నిరోధ ద్వారే యహతి అజ్ఞానాన్ని అడ్డుకోవాలి అజ్ఞానాన్ని అడ్డుకోవాలి అంతేగాని వీళ్ళని వాళ్ళని అడ్డుకోవడం అనవసరం అజ్ఞానాన్ని అడ్డుకోవాలి అడ్డుకుంటే మీకు వెంటనే ఈ భావజాలము అజ్ఞానము చేత కల్పితములైన భావాలన్నీ కూడా విలీనమైపోతాయి ప్రళయం వచ్చేస్తుంది ఆ పని బోధించడం కోసం తదర్థోయం విశేషారంభ సో దాన్ని బోధించటం కొరకు తత్ప్రదర్శనార్థ అజ్ఞాన నివర్తకీ ప్రదర్శనాయ ఉత్తరగ్రంథాలంత్యర్థ కాబట్టి ఆ ప్రళయాన్ని మనం సాధించి సంపాదించుకుని ఆ ఫ్రీడమ్ ఆ మోక్షాన్ని పొందడం అదంతా కూడా జ్ఞానము ద్వారా అజ్ఞానమును నిరోధించుటపై ఆధారపడి ఉన్నది కాబట్టి ఆ జ్ఞానాన్ని బోధించి ఆ జ్ఞానాన్ని నిరోధించుట కొటై విశేషారంభ అంటే ఒక విలక్షణమైన ప్రతిపాదనతో కూడిన టాపిక్ని ఆయన యాజ్ఞవంక్య మహర్షి ప్రారంభం చేస్తున్నాడు అని ఇదంతా అవతారిగా ఇప్పుడు మొట్టమొదటి దృష్టాంతం దగ్గరికి వస్తాం ఇప్పుడు చూడండిన మంత్రం సహా యథా సహ అంటే ఆ దృష్టాంతము యథా ఇటులను అటుళ ఏమిటా దృష్టాంతము అంటే గడ్డ ఇంగ్లీష్లో లంప్ ఆఫ్ సాల్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు గడ్డ అని వచ్చండి గడ్డ ఉప్పు గడ్డ ఉప్పు కణిక అంటారా కణిక అంటే ఉంటుందా ఈ మాత్రం ఉంటుందా ఉంటుందా ఉప్పు కణిక మరీ చిన్నదిగా ఉంటుందేమో చిన్నదిగానే ఉండదు ఉప్పు కణిక ఉప్పు గడ్డ ఏదో ఒకటి మీరు సెటిల్ చేయండి ఎందుకంటే ఒకటి రెండు క్లాసులు ఉంటుంది ఇది ఒకటిలో తేవాలి ఇది ఉప్పు గడ్డ ఉప్పు కల్లు అదొక పదం వెరీ ఇంట్రెస్టింగ్ ఉప్పు కల్లు కొంచెం ఉండిట్లా వేసుకోండి ఎందుకంటే వీడు అహంకారం గట్టిగా ఉంటుంది కాబట్టి దృష్టాంతానికి గడ్డ పెట్టుకున్నాం రమణ ఫైనలు సో ఉప్పు గడ్డ సైంధ్రఖిల్యహ అంటే ఉప్పు గడ్డ వీళ్ళు ఈ తెలుగు పుస్తకాల్లో ఏమన్నా వస్తారో తెలుసునండి సైంధవకిలము అని రాశారు నేను చూసా మనం ఏం రాశాం అక్కడ ఉప్పు స్ఫటికము అని ఏదో అప్పుడు అలా తోచింది స్ఫటికము అంటే క్రిస్టర్ ఉప్పు గడ్డ సో అది సైంధవకి ఓకే ఇప్పుడు ఉదకే ప్రాస్త నీటిలో దాన్ని వేస్తారు నీరంటే ఇక్కడ మీకు మంత్రాలను చూసిన వెంటనే మొత్తం ఐడియా అంతా రాదు ఉదకమంటే నీరంటే దాని సోర్స్ అది మామూలుగా ఇక్కడ నేను ఇప్పుడు తాగుతున్నాను తో నీళ్లలో ఆ నీళ్లలో వేయడం కాదు ఇప్పుడు దృష్టాంతం అవది ఏ నీళ్ల నుంచి వచ్చిందో ఆ నీళ్లలో వేయాలి ఏ నీళ్ల నుంచి వచ్చింది సముద్రపు జలం నుంచి వచ్చింది ఆ నీళ్లలోనే వేయాలి కాబట్టి దృష్టాంతంలో మామూలు ఈ నీళ్లు కాదు ఈ నీళ్ల నుంచి రాలేదుగా ఉప్పు ఏ నీళ్ల నుంచి వచ్చిందో ఆ నీళ్లలో వేయాలి అంటే ఏంటి మీరు ఏం చేయాలంటే ఈ ఉప్పు తయారు ఏరియాలు ఉంటాయి ఫీల్డ్స్ అంటారు అక్కడికి వెళ్తే వాళ్ళు ఉప్పు ఎండుతూ ఉంటే నీరు ఎండిపోతే ఉప్పు గుట్టలు గుట్టలు కింద పోస్తారు అక్కడ ఇంకా ఎండుతో ఎండుతో కొన్ని నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు తీసుకోవాలి వాటిల్లో ఉప్పు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఉప్పు గడ్డగట్టి బయటకు వచ్చేసింది కనుక ఆ నీళ్ళు బేకర్లో తీసుకుని ఈ ఉప్పు గడ్డ ఆ నీళ్ళలో వేయాలి ఎందుకంటే ఆ నీళ్ళలోంచే వచ్చింది అది దాని నుంచి పుట్టి మళ్ళీ దాంట్లోనే విలీనం అయిపోవడం దృష్టాంతం అంతేకాని ఉప్పు నీళ్ళలో వేస్తే ఉప్పుగా అవుతుంది అదిగా దృష్టాంతం ఉప్పు నీళ్ళగా అయితే అవుతుంది పొలదారం వేస్తే తీగా అవుతుంది ఏం పాఠం అలా కాదు కాబట్టి దాంట్లో వేయాలి వేస్తే ఉదకమేవ అణు విలీయేత దాంట్లో అది విలీనమైపోతుంది ఎందుకని దాని నుంచే పుట్టింది కనుక దాంట్లో విలీనం అయిపోతుంది ఒకసారి విలీనమైపోయిన తర్వాత కరిగిపోయిన తర్వాత అంటే దాంట్లో మిక్స్ అయిపో విలీనం అయిపోతుంది అదే కరెక్ట్ పదం మళ్ళీ చేయిపెట్టి ఇలాగ దాన్ని కదిపి ఈ గడ్డని పైకి తీయగలరా తీయలేరు నహాస్య ఉద్గ్రహణాయ భవత్ ఏవ స వీడు మళ్ళీ దాన్ని పైకి లాగ ఉతూగ్రహణాయ పైకి తీయటానికి సమర్థుడు కానీ కాడు ఎందువల్ల అది దాంట్లో కరిగిపోయింది దాంట్లో విలీనం అయిపోయింది ఇప్పుడు ఆ నీళ్లలో మీరు గడ్డ తీ తీయడానికి మీరు ఆ నీళ్లు తీసుకుని పై నుంచి నీళ్లు తీసుకుని నోట్లో పోసుకుంటే ఎలాగా కనపడతాయవి ఉప్పుగా భాసి ఉప్పగా రుచిగా ఉంటాయి లో మధ్యలోంచి తీసుకుంటే ఉప్పగానే ఉంటాయి అట్టడుగు నుంచి తీసుకుంటే ఉప్పగానే ఉంటాయి యథోయత స్వదీత ఎక్కడెక్కడి నుంచైతే ఆ నీళ్ళని పైకి తీసుకుంటాడో తత లవణమేవ లవణమేవా అది ఉప్పుగానే ఉంటుంది ఇది దృష్టాంతం ఇంతేనా దీంట్లో ఇదే విషయమని మీరు అనుకోద్దు శంకరులు ఆ దృష్టాంతాన్ని చాలా ఓపిగ్గా దాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తారు మీరు చూడండి తత్ర దృష్టాంత ఉపాధీయతే అది తత్ర అంటే దాని విషయమునందు ఏమిటి దాని విషయమునందంటే కార్యకారణ ప్రపంచస్య తద్విలక్షణే బ్రహ్మణి జ్ఞానాద్విలయే అది దానికి దృష్టాంతం ఈ జగత్తున్నదే ఈ జగత్తులో కార్యములు ఈ జగత్తులోనే ఉంటాయి కారణములు ఈ జగత్తులోనే ఉంటాయి కారణము అంటే సామాన్యం కారణం శబ్ద విశేషములన్నీ కార్యములు రస సామాన్యం కారణం రసవిశేషములన్నీ కార్యములు సో ఈ విధంగా ఈ కార్యకారణ ప్రపంచమంతా కూడా బ్రహ్మజ్ఞానము వలన ఆత్మస్వరూపంలో విలీనమైపోతుంది అని ఒక ప్రతిజ్ఞ కలదు దాని విషయమై ఈ దృష్టాంతము స్వీకరించబడుతోంది తత్ర తత్ర దృష్టాంత ఉపాధి అయితే దాన్ని నిరూపించడం కొరకై ఈ దృష్టాంతము స్వీకరించబడుతున్నది అంటే చిత్రం ఏమంటే ఇప్పుడు ఏది విలీనమైపోతుందో అది ఆ సోర్స్ కంటే విలక్షణంగా భాషిస్తుంది ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ మీకు ఎలా ఫసిస్తుంది నెక్లెస్ చూడగానే మీ నెక్ మీకు గుర్తుకొస్తుంది మన నెక్కకి ఇది ఎలా ఉంటుందో మన నెక్కి సరిపడుతుందో పొట్టవుతుందో పొడుగవుతుందో మన నెక్కకి చక్కగా నప్పుతుందో నప్పదో అని మీకు ఎంతసేపటికి నెక్లెస్ చూడగానే నెక్ గుర్తుకొస్తుంది ఎందుకంటే దాని దాని పేరే నెక్లెస్ నెక్లెస్ చూడగానే నెక్ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఈ నెక్లెస్ బంగారంలో విలీనమైందనుకోండి ఈ బంగారంలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఆభరణము కానీ నెక్కని కానీ నప్పడము నప్పకపోవడం అని కానీ ఇవి ఉన్నాయా ఏమీ లేవు దాంట్లో మీరు నెక్లెస్ చుట్టూ ఎన్ని లక్షణాలను మీరు వర్ణించగలరో అవి ఏవి కూడా బంగారంలో ఉండవు సో ఇప్పుడు నెక్లెస్ తనకంటే ఎంతయో విలక్షణమైన బంగారంలో విలీనమైపోతూ ఉంటుంది సరిగ్గా అదేవిధంగా ఈ నామరూప జగత్తున్నదే ఇది పుట్టి గిట్టుతుంది కాల పరిచ్ఛిన్నము దేశ పరిచ్ఛిన్నము నామరూపాత్మకము అనిత్యము మిథ్య అటువంటి ఈ జగత్తు ఎంతయో విలక్షణమైనటువంటి పరంబ్రహ్మ విలీనమైపోతుంది జ్ఞానము చేత జ్ఞానము చేత విలీనమవుతుంది ఇప్పుడు నెక్లెస్ అది సత్యము కాదు మిథ్య బంగారమే సత్యము అని తెలియడానికి నెక్లెస్ని నూరేసి పౌడర్ చేసే అక్కర్లేదు అయితే దాన్ని ముక్కల కింద వెరక్కొడితే కానీ అది బంగారం అని తెలియదా అక్కర్లేదు దాన్ని చక్కగా ముట్టుకొని కూడా ముట్టుకోండి అలా ఉంచేయటం ఇప్పుడు ఆభరణాల ఈ ఆభరణాల పిచ్చి లోకంలో చాలా ఎక్కువ ఆభరణాల వర్తకులందరూ స్ట్రైక్ చేస్తున్నారు చూసారా ఆభరణాల వర్తకులు స్ట్రైక్ చేస్తున్నారంటే దాన్ని బట్టి సమాజంలో ఈ ఆభరణాల పిచ్చి ఎంత గట్టిగా ఉందో ఇది అర్థం అవుతుంది ఏదో బస్సు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు రైలు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని విన్నాం కానీ ఆభరణాలు అమ్మే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు బట్టలు అమ్మే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని వినలేదు వాళ్ళు కొని వాళ్ళు ఉంటే అర్ధరాత్రి కూడా తెరిచి అమ్మడానికి సిద్ధంగా ఉంటారని విన్నాం తప్ప మొత్తానికి దే హ్యావ్ అని ఇంపాక్ట్ పంది సొసైటీ వాట్ ఎవర్ సో ఇప్పుడు ఇంతకీ స్ట్రైక్ అలా వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు ఒక ఎగ్జిబిషన్ ఇది ఆభరణాలు ఎగ్జిబిషన్ ఇట్ ఈజ్ ఏ మెగా ఎగ్జిబిషన్ అంటే మొత్తం హైదరాబాద్లో ఇంతవరకు అన్ని వివిధములైన ఆభరణాలు ఒక్కచోట ఎప్పుడూ ఏర్పాటు జరగలేదు ఒక అపూర్వమైనటువంటి వస్తు ప్రదర్శన శాల దాంట్లో క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుంది అటువంటిది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళాననుకోండి సపోజ్ అలా చూసి నాకు ఇదంతా కూడా బంగారం తప్ప వేరే ఏది కాన రాదు అంటే ఏమైపోయింది ఆభరణ ప్రపంచమంతా విలీనమైపోయిందంటే విలీనమైపోయి అంటే ఇప్పుడు ఆ షాప్ మీద అటాక్ చేయక్కర్లేదు అలా చూడగానే అది జ్ఞానం యొక్క జ్ఞానం అలా ఉంటుంది సో అలా చూడగానే ఆ చూపులోనే చూసేటువంటి విధానం ఏదైతే తెలిసి చూశాడు అంటే ఈ నామరూపాత్మకమైన ప్రపంచమంతా కూడా మిథ్య అలా విలీనమైపోతుందంటే సో ఆ విధంగా విలీనమైపోవుట అనే అంశము నందు ఈ దృష్టాంతము స్వీకరించబడుతున్నది సైంధవీల్య సింధోర్వికారైంధవ ఈ దృష్టాంతాన్ని చాలా ఓపిక్గా వ్యాఖ్యానం చేస్తారు శంకర్ ముందు అసలు ఆత్మా బ్రహ్మ అలాంటి పెట్టండి సైంధవం అంటే ఏమిటో తెలుసుకోవాలి సింధువు నుండి పుట్టినది సైంధవము సింధు అంటే సముద్రం సముద్రం నుంచి పుట్టింది కనుక సైంధవము సింధు అంటే ఏమిటి సింధు శబ్దేనా ఉదకమభిధీయతే సింధు అనే పదము చేత ఉదకము చెప్పబడుతోంది సింధు శబ్దానికి ఉదకము అని అర్థం ఏమంటే సింధు శబ్దానికి ఉదకమనే అర్థం ఎలా వచ్చింది అంటే సందనాత్ సింధు ఉదకం అది సందనము సందతే అనే ధాతువు నుంచి ఆ ధకారం అయ్యి సింధు అయింది ఇప్పుడు ధకారం ధకారం అవుతూ ఉంటుంది దాని భష్ భావము అంటారు భష్ సో అది భస్ వస్తుంది వర్షికి భస్సు ఏదో వస్తుంది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కరెక్ట్ అదే ఎలాగంటే దుగ్ధే దుహాతే దుహతే అక్కడ దుగ్ధే ధా వచ్చింది తర్వాత దక్ష్యతి దహతి దక్ష్యతి దహతి దహతి అంటే లట్ లుట్ ఎలా ఉంటుంది దక్ష్యతి అని ఉంటుంది ఆ దా కాస్త ధాయి కూర్చుంటుంది ధాతువు యొక్క ఆదిలో ఉండే ధకారము ధకారము అవుతుంది భస్భావం వచ్చింది సో ఆ రకంగా ఏదో అలాంటిది ఏదో వచ్చి ఉంటుంది శ్యంద కాస్త సింధు అయింది కాబట్టి అంటే జర జరా కనుకా ఆ అర్థంలో సింధు అనే పదం వచ్చింది కాబట్టి జరజరా ప్రవహించేది ఏమిటి నీరు కాబట్టి సింధు అంటే ఉదకం తద్వికార భవోవా సైంధవ అది ఆ సింధు యొక్క వికారం అంటే ఏమిటి ఆ సింధు జలం సింధు అంటే నీరు సముద్రపు నీరు ఆ నీరు అలా దాని నుంచి ఉప్పుగడ్డ పుట్టుకొస్తుంది కాబట్టి దాని వికారం సింధువు నుంచి ఇప్పుడు పాలల్ నుంచి వెన్న వచ్చినట్టుగా ఆ సింధు నుంచి ఉప్పుగడ్డ వస్తుంది సో కాబట్టి ఆ ఉప్పుగడ్డకు సైంధవము అని పేరు లేదా తత్రభవోవా తత్ర అంటే దాని ఎందు పుట్టింది లేకపోతే త్రసిల్ సార్వ సార్వ విభక్తిక త్రసిల్ కింద పెట్టుకుని దాని నుండి పుట్టినది కూడా చెప్పచ్చు సప్తమి దాన్ని అలా చేపెట్టేస్తే దాని ఎందు పుట్టింది అయితే దానిలోండి దాని నుండి పుట్టినది సైంధవ సైంధవశ్చాసౌఖిల్యేతి సైంధవఖిల్యది సైంధవము అది ఖిల్యము ఖిల్యము అంటే ముక్క ఓ ముక్కకి ఖిల్యము అంటారు ఉప్పు ముక్క అనరు కాబట్టి ఉప్పు గడ్డ అంటారు ఉప్పు ముక్క అంటారా వెళ్ళనా అంటారు ఆ ఉప్పు రాయి అంటారు ఆ ముక్క అనే పదాన్ని కర్ర ముక్క అంటారు లడ్డు ముక్క అంటారు కానీ ఉప్పు దగ్గరకు వచ్చేప్పటికీ ఉప్పు గడ్డ అని అంటారు చిన్న పాత్ర అని అర్థం కిల్యహ అంటే ఈ కిల్యహ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఖిల ఏవ కిల్యహిలహ అంటే శకలం అమ్మయ్య దాక నుంచి నేను ఏదో చెప్తున్నా కానీ అది చూస్తే సంతృప్తి ఓ మొక్కకి ఖిలహ అని పేరు ఇప్పుడు ఈ మహానారాయణ ఉపనిషత్తు ఉంది చూసారా దానికి కిలకాండ అని పేరు అంటే ఇక్కడ అక్కడ పడున్న ముక్కలు ఈ ముక్క ముక్క ఇలాంటివన్నీ మిసిలేనియస్ అన్నీ తీసుకొచ్చి ఓ చోట గుట్ట పెడితే దాన్ని కిలకాండ అంటారు కిలములన్నీ అక్కడ ఉన్నాయి ఈ ముక్కలన్నీ ఉంది ఆఖర్నే ఉంది ఆఖర్ణి కిలకాండే సో ఈ ముక్కలన్నీ అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇదో ముక్క ఇదో ముక్క ఇదో ముక్క ఈ ముక్కలన్నీ ఓ చోటు పెట్టడం మిసలేనియస్ పరస్పర సంబంధం ఏముండదు దాన్ని ఖిలకాండ అంటారు ఆ మహానారాడు ఉపనిషత్తు అలాగే ఉంటుంది కూడా ఓ మరో అనువాకానికి ఏ రకమైన పొంతన ఉండదు ఒక ఏకవాక్యత ఉండదు అని చెప్పిన దాని పేరు కిలకాండని వచ్చింది సో ఆ కిలము ముక్క శకలము ఖిలము అన్నా కిల్యము అన్న ఒకటే అయ్యా అనే ప్రత్యయం వచ్చింది మరి ప్రత్యయం వస్తే అర్థం మారుద్దా అంటే స్వార్థేయత్ ప్రత్యయ అది అర్థం మారకుండగా అర్థం అలాగే ఉండి ఎత్ అనే ప్రచయం సో ఖిలా ఎత్ ఎసేతిజ అకారలోపహ ఖిల్య అయింది సుప్పు పుట్టి ఖిల్య అంటే ముక్క అంటే ఉప్పు ముక్క ఉప్పు ఉప్పు మొక్క వేయమని అడుగుతారా ఇంట్లో వాళ్ళని ఓ ఉప్పు గడ్డ వేయమని అడుగుతారు కాబట్టి ఉప్పు గడ్డ అర్థమైతే అదే ఉదకే సింధ ఇప్పుడు ఆ ఉప్పు మొక్క అక్కడికి తెలియదు సైంధవ కియ అపదం పూర్తయింది తర్వాత ఏముంది మంత్రంలో ఉదకే ప్రాస్తహ అని ఉంది ఇంట్లో వేసేమో సో ఉదకే సింధౌ స్వయోనవు ప్రాస్త ప్రక్షిప్త అది ఉదకంలో వేశారు ఉదకంలో అంటే ఎవో నీళ్లలో వేయడం కాదండి స్వయోనవ్ ప్రాప్స్థ తను ఏ నీటి నుండి పుట్టిందో ఆ నీళ్లలో వేశాను అంటే సముద్రపు నీళ్లు తీసుకొచ్చి దాంట్లో వేశారు అది ఉదకం అంటే వేస్తే ఏమిటవుతుంది ఉదకమేవా విలీయమానం అను అంటే ఇక్కడ దాన్ని అవిలీయమానం అనువిలీయత అంటే అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే దాని శంకరులు ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా మీరు ఆలోచించద్దు ఇక్కడ దృష్టాంతం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి దృష్టాంతం యొక్క ప్రయోజనం ఇప్పుడు ఉప్పు ఎలా తయారవుతుంది వాటర్లోంచి ఉప్పు బయటికి వచ్చిన మెకానిజం ఏమిటి అదంతా చెప్పడం ముందు తాత్పర్యం కాదు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఆ ఉదకమే సింధు ఉదకమే గడ్డకింద కట్టి కట్టి ఉప్పుగడ్డ అయింది కాబట్టి మనం పేరుకి ఉప్పుగడ్డ అంటున్నామే కానీ అది ఆ ఉదకము యొక్క వికారమే ఏమండి ఇప్పుడు మీరు దీనికి దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు పంచదార పాకం పట్టి ఏమండి ఆ పాకం నుంచి ఒక చిన్న గరి చెంచాడు పంచదార బయటికి ఆ పాకం బయటికి తీసి దాన్ని ఒక మోల్డ్లో చిలక మోల్డ్లో వేసారనుకోండి వేస్తే మీకు చేతికి ఏమొస్తుంది కూలయిన తర్వాత పంచదార చిలక వస్తుంది ఇంకా ఆ పాకం అలాగే ఉంది అక్కడ అలా ఉంది ఇంకా వేడిగా పాకం అలాగే ఉంది ఇప్పుడు ఈ పంచదార చిలక ఎక్కడి నుంచి పుట్టింది ఆ పాకం నుంచి పుట్టింది ఇప్పుడు ఈ పంచదార చిలకను ఆ పాకంలో వేస్తే ఏమిటవుతుంది మళ్ళీ పాకంగా అయిపోతుంది ఇక్కడ దృష్టాంతం అది ఇప్పుడు ఆ పంచదార చిలక పాకంలో వేసినప్పుడు పరిస్థితిని మనం ఏమని చెప్పచ్చు అంటే ఆ పంచదార చిలక లేయర్ ఒక పొర తర్వాత ఇంకొక పొర అలా కరిగిపోతావు ఆ కరిగిపోయింది ఆ మహాపాకంలో కరిగి కలిగి ఉంటే మొత్తం చిలకంటా కూడా విలీనం అయిపోతుంది అది అనువిలీయమానం విలీనత అది విలీయమానం అను విలీయత సరిగ్గా మీరు గుర్తుపెట్టుకుంటే పంచదార చిలకని పాకంలో వేశారు వేస్తే ముక్క ఏమైంది విలీనమైపోయింది రెండు కాళ్ళు విలీనమైపోయాయి కళ్ళు విలీనమైపోయాయి పొట్ట విలీనమైపోయింది అలాగా పొర తర్వాత పొర పీస్ ఆఫ్ పీస్ అవయవం తర్వాత అవయవం విలీనమైపోతుంటే ఫాలోయింగ్ దట్ ప్రాసెస్ మొత్తం చిలక ఏమైంది విలీనమైపోయింది అది ఎందుకంటే శబ్ద విశేషాలు శబ్దంలో విలీనం కావాలి శబ్ద సామాన్యంలో శబ్ద సామాన్యం మనస్సులో విలీనం కావాలి మనస్సు విజ్ఞానంలోనూ విజ్ఞానం ప్రజ్ఞానంలోనూ విలీనం కావాలి సో శబ్దం విలీనమైపోయింది తర్వాత రూపం విలీనమైపోయింది తర్వాత రసం విలీనమైపోయింది అలా ఐదు విలీనం అయిపోయేప్పటికీ ఇంకేం మిగిలిందండి జగత్త విలీనమైపోయింది అది అది దృష్టాంత కాబట్టి వంశధార పాకంలోంచి చిలక వచ్చినట్టుగా ఉప్పు నీటి నుండి సముద్రపు నీటి నుండి ఉప్పుగడ్డ వచ్చింది అలా తీసుకోవాలి మీరు ఆ మొత్తం నీరే ఒక శకల భావాన్ని పొంది దాన్ని కిల్యభావము అంట ఇంకీ పై నేను ఆ భాష వాడుతూ ఉంటాను కొంచెం ఆ భాష అలవాటు చేసుకోండి ఆ మొత్తం నీరే కిల్యభావాన్ని పొంది గడ్డ ఉప్పుగడ్డ అయింది దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రపు నీళ్లలో వేస్తే ఆ కియ్య భావం కాస్త నిగేట్ అయిపోయి మళ్ళీ మహాసముద్రం అయిపోయింది అది దృష్టాంతం చాలా అద్భుతమైన దృష్టాంతం నేను మీకు పాఠం చెప్పి క్లాసు మొదల రోజు ముందు నిలబడ్డారైతే దేవుడి ముందు నిలబడ్డారు వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డారు నిలబడితే మీ మనస్సులో ఏమీ లేదు ఇంకా ఆ స్వామి ఉన్నాడు మీరు ఉన్నారు ఆ స్వామి నాకంటే వేరుగా ఉన్నాడు నేను స్వామి కంటే వేరుగా ఉన్నాననే భేదం కూడా లేదు అది ఉంటే కూడా దేవుణ్ణి చూసినట్టే కాదండి ఆ భేదం కూడా లేదు ఇంక ఏమీ లేదంటే అలాగే శుద్ధ చైతన్యంగానే ఉన్నారు అప్పుడు మీరు సుఖీ దుఃఖి సంసారి ఏమీ కాదు మీరు అప్పుడు మీరు సంసారి కానే కాదు అప్పుడు ఈ దేహము నేననే పరిచ్ఛేదం ఉండదు నా వయస్సు అనే కాల పరిచ్ఛేదం ఉండదు నాకు సుఖం ఉంది నాకు దుఃఖం ఉందని ఈ పరిచ్ఛేదాలు ఈ భావాలు ఈ బంధాలు నేను ఫలానా మతం వాణ్ణి నేను ఫలానా వర్గం ఫలానా కులం వేమే ఉండవు అన్నీ విలీనమైపోతాయి విలీనమైపోతే ఇవన్నీ ఎప్పుడైతే విలీనమైపోతున్నాయో విలీనమానం అను విలీయత ఆ కిల్యభావం కూడా విలీనమైపోతుంది నేను ఫలానా వ్యక్తి నేనే అహంభావము అహంకారం ఉన్నదే అది కూడా విలీనమైపోతుంది విలీనమైపోతే నేను నేను కానిది అనే విభాగాలు ఏమీ ఉండవు శుద్ధ చిద్రూపంగా మిగిలిపోతాడు ప్రజ్ఞానంలాగా మిగిలిపోతాడు ఆ కిల్య భావం కాస్త ఆ శుద్ధ ప్రజ్ఞానంలో విలీనమైపోయింది ఎల్లు ఎందుకు విలీనమైనది ఆ కిల్య భావాన్ని నిలబెట్టేటువంటి తప్పుడు భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విలీనమైపోతుంటే అజ్ఞానము ఆ జ్ఞాన భావాలన్నీ జ్ఞానం చేత విలీనమైపోతుంటే ఆ కిల్య భావానికి నిలబడడానికి తావే లేకుండా అక్షిల్య భావము విలీనమైపోయింది అని ఫైనల్గా మనం చెప్తాం దానికైతే దృష్టాం అది మీరు నిర్వాణ షట్కం చదివారు కదా మీరు నిర్వాహ షట్కం ఎదుర్కొండ పెట్టుకోండి దాంట్లో నా నా నా నా అని ఆ నా పక్కన చెప్పింది మీలోంచి తీసుకురండి నా పిత నా మాత తీసేయండి నేను ఎవరికీ తండ్రిని కాదు లోకంలో ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు నేను తండ్రిని నేను తండ్రిని వీడు ఊరేగడమే తప్ప వాడు అనాలి కదా నువ్వు తండ్రి విదా అని వాడు అనాలి వాడనుకోవాలి కానీ మనం అనుకోవడంలో శోభ లేదండి వాడు అనాలి వాడని నాన్నగారు మీ కాళ్ళు పట్టమంటారా అను లేకపోతే మీకు ఏదైనా కప్పు కాఫీ ఇవ్వమంటారాను ఏదో వాడు అనాలి కానీ వీడు ఊరికే గిలగలు అడితే ఇయ్యో ఈ కిల్లభావే మిగులుతుంది వీడికి సౌంద సో మీరు ఆ నిర్వాహణ చట్టం ఎదుర్కొన్నా పెట్టుకోండి నా మాత నా పిత తీసేయండి నా పుత్ర తీసేయండి నా బంధువు నాకు ఎవళ్ళు బంధువులు లేరంటే అర్థమేంటో తెలిసిన జగత్తంతా మీ బంధువులే నాకు ఎవళ్ళు బంధువులు లేరు కోతులు ఎదుర్కొన్నా కోతులే బంధువులు వాచ్మన్ కనపడ్డాడు అనుకోండి ఏమోయో ఒక కప్పుకి ఛాయ్ తెచ్చి పెడతామంటే తెచ్చిపెడతా సార్ అంటాడు ఎందుకంటే ఆయనకి దాంట్లో లాభం ఉంటుంది కనుక కాబట్టి అతనే బంధువు అతనే బంధువు ఇంకా వేరే బంధువులు ఎవరు ఉన్నాడు కారు ఎక్కించుకుంటే వాళ్ళే బంధువులు స్కూటర్ ఎక్కించుకుంటే అతనే బంధువు భిక్ష పెడితే వాళ్ళు ఆ పోటుకి వాళ్ళు బంధువులు సో ఆ విధంగా నా బంధువు నా జన్మ నా మృత్యు నా జన్మ అని మీరు అనుకుంటే మీకు ఇంక ఈ జాతకాలు నక్షత్రాలు తీథులు వారాలు వర్జ్యాలు ముహూర్తాలు తారాబలం తారాబలం దేని బట్టి చూస్తారో వీరికి అసలు జన్మే లేకపోతే నక్షత్రం లేకపోతే ఇంక ఏం లెక్క పెడతారు తార బలం మీరు ఏ నక్షత్రం లేదండి మాది మూల డో మూల ఇప్పుడు నైసం తార లాభం లేదు ఏది ఏంటే లేదంటుంటే ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటూ అంత ఫ్రీడమే మీరు ఆరు ఆరు శ్లోకాలు నిర్వహణ చట్టకం ఆరు మీరు ఒక్క శ్లోకం పట్టుకోండి ఉంది అదంతా నెగేట్ చేస్తూ చూడండి నేమవుతున్నాను మీ క్రియభావము అసలు కనపడదు క్రియభావం పోతుంది ఇదంతా దార్ష్టాంతికం నేను ఉంటే దృష్టాంతం యొక్క వైశిష్ట్యం మీకు తెలియపడే చేయడం కోసం మీకు దృష్ చెప్పాను మళ్ళీ దృష్టాంతంలోకి వద్దాము ఉదకమేవ విలీయమానం అను ఇంకా ఆయన ఇంకా దాన్ని చెప్తున్నారు చూడండి యత్తద్భౌమేజసంపర్కాత్ కఠిప్రాప్తి ఖిళ్యస స్వయోని సంపర్కాదకస్ విలయనం ఉదకము విల విలయముతోంటే ఈ కిల్యం కూడా విలయమైపోతుంది విలీనమైపో ఉదకం విలీనమైపోతుంటే ఈ కిల్యం కూడా విలీనమైపోతుంది అసలు ఉదకం విలీనమైపోవడం అంటే ఏమిటండి అంటే ఆయన ఏమంటున్నారంటే ఈ సముద్ర జలాన్ని మీరు తీసుకొచ్చి నేల మీద పారించి ఒక మడి కడతారు కడితే ఆ నేలకున్న వేడి దానికి తగులుతుంది భౌమ తేజసంపర్కం ఆ నేలకి వేడి ఆ వేడి దానికి తగులుతుంది ఆ తర్వాత సూర్యుడు వేడి నేల వేడి అన్నీ కలిసి అది వాపరేట్ అయ్యి ఆ ఉదకమే గడ్డ పడుతుంది ఏమిటి శ్రీరామకృష్ణుల చక్కటి దృష్టాంతం ఇస్తారు ఆయన ఏమన్నారంటే ఐస్ దర్గ్ దృష్టాంతం నువ్వు సముద్రం మధ్యలోకి వెళ్ళావు మధ్యలోకి వెళ్తే మధ్యలోకి వెళ్ళాలి దానికి మధ్యలోకి వెళ్తే కానీ దృష్టాంతం వర్కౌట్ కాదు ఎందుకంటే గట్టు మీద ఉంటే అన్నీ కనపడతాయి సముద్ర భిన్నంగా అన్నీ కనపడతాయి సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ నిలబడితే సరే మీకు చుట్టూ ఏం కనపడుతుంది సముద్రమే కనపడుతుంది ఆ సముద్రం ఎలా ఉంటుందని వర్ణించమంటే ఏం వర్ణిస్తారండి వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నథింగ్ ఎక్సెప్ట్ వాటర్ అని వర్ణిస్తారు అంత నీరు తప్ప ఇంకా వేరే అయితే లేదు సర్వం యదయం ఆత్మ అంటే అదే కాబట్టి వదిలిస్తారు ఈ లోపలలో ఒక ఐస్బర్గ్ కనపడింది అంటే ఒక మంచుగడ్డ పెద్ద గడ్డ ఒకటి మంచుగడ్డ కనపడింది అప్పుడు మనం ఏమంటాం ఇది సముద్రము అది మంచుగడ్డ అంటే ఇప్పుడు ఈ ఐస్బెర్గ్ ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచే వచ్చింది సూర్యుడు పైనుంచి అప్పుడే బాగా ఎండ కాసుకున్నాడు కాబట్టి ఐస్బెర్గ్ కరిగిపోతుంది అది అలా కరుగుతుంటే కరుగుతుంటే కరుగుతుంటే కరిగిపోతుంటే దానిని అనుసరించి ఈ బెర్గ్ ఐస్ బెర్గ్ అనే ఒక సెపరేట్ కిల భావము ఏమవుతుందని కరిగిపోతుంది అది దృష్ట సో దాన్ని మంత్రంలో ఏది దాన్ని మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి సెంటర్లో ఏమంటున్నారంటే ఈ ఉప్పుగడ్డ అనేది వేరే ఏమీ కాదు అది ఆ సముద్రజలమే సముద్ర జలమే ఉప్పుగడ్డ ఎందుకని సముద్ర జలం నుంచి పుట్టిందిగా కుండ అనేది వేరే ఏమి కాదా మట్టే మృత్తికే చేయ సత్యం మట్టే అది ఎందుకనే మట్టి నుంచి పుట్టింది అలాగే సముద్ర జలం నుంచి పుట్టింది కనుక ఇది కూడా సముద్ర జలమే మరి అయితే అలా కనపడుతోందంటే గడ్డ కట్టిన సముద్ర జలము అది గడ్డ ఎందుకు కట్టాలంటే అది నేల మీద మడి చేసి పెడితే ఆ తేజస్సు యొక్క సంపర్కానికి గడ్డ కట్టింది ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ గడ్డకట్టిన సముద్ర జలము కాఠిన్యప్రాప్తి ఇప్పుడు ఈ కాఠిన్యప్రాప్తి పొందిన కిల్యం ఉన్నది ఓ శకలం అదేమిటంటే గడ్డకట్టిన సింధు దాని యోని అంటే దాని సోర్సు ఆ సోర్సుతో మీరు టచ్ చేయండి దాన్ని దాన్ని తీసుకెళ్ళినట్టు సోర్సులో వేయండి స్వయోని సంపర్కాత్ దాని సోర్సులో దాన్ని వేస్తే అపగచ్చతి అఖిల్య భావం కాస్త తొలగిపోతుంది అదిగో అదే గడ్డకట్టిన ఉదకము తన యొక్క సోర్సు యొక్క సంపర్కం చేత విలీనమైనది తదుదకస్య విలయనం ఎప్పుడైతే ఉదకము గడ్డకట్టిన ఉదకము క్రమక్రమంగా లేయర్ ఆఫ్టర్ లేయర్ విలీనమవుతోందో అప్పుడేమవుతుంది తదను సైంధవఖిల్యో విలీయతే తే అప్పుడు సైంధవ కిల్యము ఆ గడ్డ కట్టిన ఆ శకలము ఉప్పుగడ్డ విలీనమైపోయింది అని మీరు అనుకుంటున్నారు ఉప్పుగడ్డ సెపరేట్ అయ్యింది లేదు విలీనమైపోయింది లేదు ఉద్య అలా ఒక పొర తర్వాత పొర అది అవడానికి సైంధవ సింధుడే తన యోని తన స్వరూపంలో తన యొక్క జన్మస్థానంలో అది ఎప్పుడైతే విలీనమైపోతుందో అలా విలీనం కాగా పొర పొర పొర పొర పోగా ఆఖరికి ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఉంది ఉల్లిపాయలో ఉండే పొరలన్నీ తీసేస్తే ఏం మిగులుతుంది ఏం మిగులుతుంది ఏమీ మిగతా ఈ సైంధవ కిల్యంలో ఉండే పొరలన్నీ తీసి కలిగి కరిగిపోతే ఈ కిల్యం చాలా చిన్న కిల్యం మిగులుతుందా ఏం మిగులుతుంది ఏమీ మిగలుదు మరి ఈ కిల్యం ఏమైందండి స్వరూపంలో కలిసిపోయింది ఇది దృష్ట ఇప్పుడు నేను అని మీరు మీ గురించి మీరు పెట్టుకున్న భావాలనన్నిటినీ ఓ లిస్టు రాసుకోండి ఆ నిర్వహణ షట్కం శ్లోకం పెట్టుకోండి ఎదురకుండా పెట్టుకుని ఒక్కొక్క పొర నేను ఏది కాదు నేను ఐఎమ్ ఏ నో బాడీ సో సీ వన్ హూజ హూ ఈజ్ విల్లింగ్ టు బీ ట్రూలీ విల్లింగ్ టు బీ ఎ నో truly willing to be a nobody that is viktor annadu evaru rabindranath tagore that is viktor eno paya mohotra chedai in english lo gitaanjali ne pustakam adi vijayamu ante emi ra vijayam em ante truly willing to be nobody truly ante enti naaku ye maryadalu ye perulu pratishtham okkarledu ani veedu స్వీకరిస్తాడు కానీ మనస్సులో బితుకు బితుకు మంటూ ఉంటుంది అయ్యో అందరూ కొట్టేస్తున్నారు మనకేం దొరకలేదు ఎందుకంటే మరి అజ్ఞానం అలా ఉంటుంది మనస్సు అలాగే ఉంటుంది ఇప్పుడు అందరికీ కొత్త బట్టలు ఇస్తున్నామంటే నాకే కొత్త బట్టలు అక్కర్లేదని వాళ్ళో వారు కూర్చున్నాడు కూర్చొని ఏమిటి కొత్త బట్టలు ఇస్తున్నారంటే అది ముతకులు ఇస్తున్నారా లేకపోతే గ్లాస్కో మళ్ళు మంచి ఏమైనా ఇస్తున్నారా చాపిస్తున్నారా లేకపోతే పంచాకండువా ఇస్తున్నారా ఒకటే ఇస్తున్నారా అందరికీ ఇస్తున్నారా లేకపోతే కొంతమందికి ఇస్తున్నారా పోని మనం కూడా ఒకటి తీసుకుంటే బాగుండేమో కానీ మనం అన్నాం కదా మనకి ఏది అక్కర్లేదని అన్నం విడిగా కూర్చున్నా ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే బాగుండదేమో ఒకవేళ ఇప్పుడు ఆయన అన్నమాటని గట్టున పెట్టి వెళ్ళి నాకు ఇవ్వండి అంటే అసలే మరి తల తీసేసినట్టు అవుతుంది అని ఇన్ని భావనలు మనస్సులో గెలవిలాడుతుంటే దట్ ఈజ్ నాట్ ట్రూలీ విల్లింగ్ టు బీ అ నో Truly, truly, ట్రూలీ ట్రూలీ యూఆర్ విల్లింగ్ టు వే నో బాడీ దట్ ఈజ్ అ వ్యక్తి అని ఎందుకంటే ఆ చిల్లభావం పోయింది అక్కడికే కాబట్టి ఈ పాఠం ఇలాగే ఉంటుంది నేను మీకు మనవి చేశాను పాఠం లో ముందుకు వస్తాడు ఒక వ్యక్తి పాఠం పూర్తయ్యేపటికీ బోధే ఉపదేశం ఏమిటంటే ఆ వ్యక్తి మిథ్య మిథ్య అది ఉపదేశం అంటే ఏమిటి తాను మిథ్యా అని తెలుసుకుందు కోసం పాఠానికి రావాలి తాను అంటే కిల్య భావం మిథ్య అహంకారం మిథ్య సో దమాజినరీ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది మిథ్య ఇప్పుడు పాఠానికి వచ్చింది ఎవరు ఆత్మ శుద్ధ చైతన్యం వచ్చిందా లేకపోతే పర్సనాలిటీ వచ్చిందా పర్సనాలిటీయే వచ్చింది ఇప్పుడు పర్సనే వచ్చాడు ఒక డిజైర్ పెట్టుకుని వచ్చాడు నాకు జ్ఞానం కావాలి అని వచ్చాడు తీరావాడి కోరిక తీరేప్పటికీ వాడు ఉండడు అది జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కోసం వచ్చాడు వీడు వీడు అనుకున్నాడు ఎంఏ చదివినప్పుడు ఎంఏ డిగ్రీ ఇచ్చారు ఎంఎస్సీ చదివితే ఎంఎస్సీ డిగ్రీ ఇచ్చారు ఈ ఆత్మజ్ఞానం కూడా చదివితే ఇంకో డిగ్రీ ఉంటుందనుకొని వచ్చాడు ఇది చదవడం పూర్తయ్యేప్పటికీ ఈ ఎంఏ ఎంఎస్సీ వాటిని డిగ్రీలుగా పెట్టుకున్న పర్సనాలిటీ అన్నీ విలీనమైపోయి తాను ఏది కాకుండా అయిపోయాడు చూడండి వన్ హూ బికమ్స్ ఏ నో బాడీ ఎలోన్ బికమ్స్ ఎవ్రీ బాడీ మీరు ఎప్పుడైతే హావి నో బాడీ అంటారో బికమ్ ఎవ్రీ బాడీ యు ఆర్ ఆల్ వెన్ యూ ఆర్ నథింగ్ యు ఆర్ ఆల్ వెన్ యూ వాంట్ నథింగ్ యూ గెట్ ఎవరిథింగ్ అది దాంట్లో ఆ కియ భావంలో ఉన్నటువంటి రహస్యం దీన్ని మనం జాగ్రత్తగా ముందుకి తోసుకుపోవాలి ఇది దృష్టాంతం తదేతదాహా ఉదకమేవా అనువిలీయేతేతి అది ఇప్పుడు మంత్రంలో ఇంకా ఇంకా దృష్టాంతమేనండి మంత్రంలో ఏమనుందంటే ఉదకమేవ అనువిలీయత అని చెప్పింది మంత్రం ఏమిటండి ఉదకమేవ అనువిలీయత అంటే అర్థం ఏమిటంటే పైన చెప్పిన విధంగా అక్కడ ఉన్నది ఉప్పుగడ్డని మీరన్నా అది వాస్తవానికి గడ్డ ఉదకం ఉదకము ఈ గడ్డ కట్టిన ఉదకము తాను ఎక్కడి నుంచి ఏ ఉదకం నుంచి పుట్టిందో ఆ ఉదకంతో సంపర్కాన్ని పొంది ఒక పొర తర్వాత మరొక పొర చొప్పున క్రమంగా విలీనమైపోతుంటే అల్టిమేట్గా సైంధవఖిల్యమే విలీనమైపోయింది దాన్ని ఉదకం అనువిలీయేత అంటే అర్థం అది మంచిది ఇంకా దృష్టాంతమే ఈ పేదాలతో దృష్టాంతమే నైవ చూడండి మంత్రంలో నహానుందిగా నహ అస్య ఉద్గ్రహణాయ నహ అంటే నైవా అనర్థం హాకి ఏవా అనర్థం నాకి అస్సిల్య ఉద్గ్రహణాయ ఉద్ధృత పూర్వవద్గ్రహణాయ గ్రహీతు కశిత్ సత్నిపుణో ఒకసారి ఆ గడ్డ పూర్తిగా ఖిళ్యభావాన్ని విదిలిపెట్టేసి ఆ సోర్స్ లో తర్వాత మళ్ళీ ఆ గడ్డని కలిగి కరిగిపోయినటువంటి ఆ గడ్డను విలీనమైపోయిన ఆ గడ్డను పైకి లేవదీసి చూపించాలి ఉద్ధృత పైకి లేవ ఆ ఉదక నుంచి పైకి తీయాలి తీసి అంతకుముందు కరిగిపోవడానికి ఎలా ఉందో మళ్ళీ అలాగే ఆ గడ్డని చూపించాలి ఎవళ్ళైనా అలా చూపించగలరా ఎవరికైనా అటువంటి సామర్థ్యం ఉన్నదా ఎంతటి నిపుణుడు నేర్పరైనా సరే పైకి తీసుకురాలేదు అది విలీనం అయిపోయిందంటే ఇంకా మళ్ళీ పైకి తీసుకురావడం వల్లది ఎవరికి సాధ్యం కాదు దృష్టాంతం ఓకే ఇవ శబ్ద అనర్థక మళ్ళీ మంత్రం చూడండి మంత్రంలో ఏమనుందంటే నహ అస్య ఉద్గ్రహణాయ ఇవశ్యాతనుంది ఉద్గ్రహణా ఏ కదా ఇవ వలే ఇక్కడ అలాగంటే అర్థం ఏం దానికి వేరే అర్థమేం లేదు ఇదికే వాక్యాలంకారం దానికి అర్థమేమీ లేదు అనర్థక అంటే హానిని కలిగిస్తుందని అర్థం కాదు అర్థము లేనిది గ్రహణయా నైవ సమర్థ ఒకసారి ఆ ఖిళ్యభావము ఉప్పుగడ్డ యొక్క ఖిళ్య భావము దాని మూల జలల్లో విలీనమైపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బయట తీసుకొచ్చి చూపించటం ఎవరికి సాధ్యం కాదు ఎందువల్ల కస్మాత్ ఎందువలన అంటే మంత్రంలో ఏమనుంది యతో యతస్వాదీత లవణమేవా అనుంది అది వ్యాఖ్యానం చేసుకున్నారు యతో యథ్ యస్మాత్స్మాత్ దేశాత్ తదు గృహీత్వాస్వాదయేత్ ఆ సముద్ర జలంలో ఏ పోరుషంలో ఉన్న నీటిని మీరు తీసుకున్నా ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ నుంచి నీటిని తీసుకుని మీరు రుచి చూసిన స్వాదయేత్తు అంటే వీటికి ఆ గడ్డని పట్టుకోవడం కోసం రుచి చూడడం నాకు గడ్డ కావాలి అని గడ్డని టచ్ చేసి టచ్ ద్వారా తెలుసుకోవడం కోసం నోట్లో వేసుకుని రుచి చూశాడు అనుకోండి చూస్తే వీడికి గడ్డ గడ్డ అనుభవానికి వస్తుందా లేకపోతే ఉప్పు అనుభవానికి వస్తుందా ఉప్పే అనుభవానికి వస్తుంది ఎందుకంటే గడ్డ అనే చిల్లభావం లేదు అక్కడ సో లవణాస్వాదమేవా తదుదకం ఇప్పుడు ఆ ఉదకము లవణము యొక్క రుచిని కలిగి ఉంటుందే తప్ప దాంట్లో కిల్యభావం ఉంటుందా ఉండదు నాకు ఖిళ్యభావ సో దాంట్లో కిల్యభావాన్ని ఇదిగో ఇది కిల్యభావము నేను తీసి ఇక్కడి నుంచి తీసి నోట్లో పెట్టుకుంటే నాకు ఆ కిల్యము ఆ గడ్డ నాకు తెలిసింది ఆ గడ్డ ఇక్కడ తెలిసింది ఇక్కడ తెలియలేదు కానీ ఇక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడ గడ్డ ఇక్కడ గడ్డ కాదు అని మీరు అలాగే చెప్పగలరా ఇప్పుడు నేను కొంచెం మరి ఇక్కడ దృష్టాంతాన్ని దార్ష్టాంతికంలో అన్వయం చేయడం కోసం చెప్తున్నాను అన్యథా భావించకూడదు ఇప్పుడు వీడు పుణ్యం చేసుకుని వైకుంఠానికి వెళ్తే దాన్నే మోక్షము వీడి గడ్డ అలాగే ఉంది కదండి గడ్డ పోలేదుగా వైకుంఠానికి వెళ్తే వీడు గడ్డ వీడి చుట్టూ గడ్డలు ఉన్నాయి ఓ వెయ్యి గడ్డాలు ఉన్నాయి వీటి ఈ గడ్డలన్నిటి మీద పెద్ద గడ్డ ఒక ఆయన అధికారం చేస్తూ ఉంటాడు విష్ణువు గడ్డ ఆయన ఈ గడ్డలన్నీ ఈ గడ్డల్లో కొన్ని ఆయనకి దగ్గరగా ఉంటాయి కొన్ని దూరంగా ఉంటాయి ఇంకా ఏం మోక్షం అన్నది దాంట్లో మోక్షం ఏమిటి నేను ఇంకా ఇలా చెప్పాను పూజ స్వామీజీ అంటారు ఆయన వీటి చాలా చెలికి పెడతారు ఇప్పుడు ఈ జీవులు ముక్త జీవులు ఎక్కడుంటారు రానుడిగా ఈ ద్వైత సిద్ధాంతంలో వాళ్ళు కూడా మోక్షాన్ని అంగీకరిస్తారు కదా ముక్తజీవులు ఎక్కడ ఉంటారు అంటే వైకుంఠంలో ఉంటారు వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ ముక్తజీవులే కదయ్యా మరి దాంట్లో కూడా ముక్త జీవులలో కూడా తారతమ్యం ఉంటుంది అంటే కొందరు కొంత ముక్తులు ఇంకొక ఇంకా అందరికంటే బాగా కొద్దిపాటి ముక్తజీవులేమో ఈ రోడ్ల మీద అక్కడ ఉంటారు వైకుంఠంలో ఇంకా అంతకంటూ కొంచెం ముక్త జీవులు ఎక్కడ ఉంటారు ఆ విష్ణువు యొక్క బిల్డింగ్లో ఉంటారు ఇంకా అంతకంట ముక్త జీవులు ఎక్కడ ఉంటారు ఆయన రూమ్ బయట ఉంటారు ఇంకా అంతగంట ముక్త జీవులు ఆయన రూమ్ లోపల ఉంటారు ఇంకా అంతగంట జీవులు ఎక్కడ ఉంటారు ఆయన ఉదాహరణలో ఉంటారు ఆయన పొట్టలో ఉంటారు ఆయన పొట్టలో ఉంటే వాళ్ళకి సుఖం లేదు ఆయనకి సుఖం లేదు ఎందుకంటే ఈ ముక్తజీవులు అలాగా కిలభావం పెట్టుకుని ఆయన పొట్టలో ఉంటే ఆయ్యే అప్పుడప్పుడు ఇబ్బంది వీళ్ళందరూ ఇక్కడ వేళకి మాత్రం ఆ విష్ణువు పొట్టలో వేళకు మాత్రం ఏంటి సుఖం అని ఇలా చెప్తారు దాని అభిప్రాయం ఏమిటంటే నేను నేను అని అలాగ ఆ కియ్య భావాన్ని మీరు అట్టి పెట్టుకుంటే మీరు జీవితంలో సుఖాన్ని పొందలేరు పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబంలో మన కుటుంబము అనేదే ముఖ్యం తప్ప దాంట్లో నేను అనేది లేదు అలాగే నడిచి ఆ కుటుంబం ఎప్పుడైతే నేను అని వీడు అన్నాడో వెంటనే నా భార్య అంటే అనేప్పటికీ ఇంకో ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది సో ఆ కిలయభావం ఉన్నట్లయితే అది ఎట్టి మోక్షము ఇది రేపు కంటిన్యూ కదా ఓం